నాకు నచ్చిన తెలుగు నాటకం శీర్షికన శ్రీ హమిడిపాటి రాధాకృష్ణ గారి కీర్తిశేషులు నాటకం గురించి గతంలో ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్న విశేషాలు ఇప్పుడు వింటారు సాంఘిక నాటకం పుట్టింది పద్దెనిమిది వందల తొంభై తర్వాత తొలి తెలుగు సాంఘిక నాటకం పుట్టింది ప్రదర్శింపబడింది ఈ వంద సంవత్సరాల్లో పుంఖాను పుంఖాలుగా అనేక కొత్త కొత్త ఆలోచనలతో మంచి నాటకాలు ఉద్భవించాయి అటువంటి మంచి నాటకాల్లో నాకు బాగా నచ్చిన నాటకం భవనిపాటి రాధాకృష్ణ గారి రచన కీర్తిశేషుల నాటకం కీర్తిశేషుల నాటకం సమాజం తనని తాను చూసుకోగలను నిలువుట అన్నది అని నా అభిప్రాయం ఒక్కసారి మనం ఆ నాటకంలోకి పరికించి చూస్తే మనుషుల్లో ఉండే కుళ్ళు కుతంత్రం దగ మోసం కుక్షితం ఇటువంటి మనుషుల్లో ఉన్న అరిషద్వర్గాలు సవ్యస్తమైన లక్షణాలు ఇవన్నీ మనకు ఆ నాటకంలో కనిపిస్తాయి మన నిన్న ఇవాళ రేపు కూడా కనిపించబోయే మనుషుల్లాంటి పాత్రల్ని దాంట్లో నిక్షిప్తం చేశారు కవి రాధాకృష్ణ గారు అన్ని పాత్రలు విలక్షణమైన పాత్రలు అవి ఈ నాటకంలోని కథానాయకుడు వాణినాథం కవి అంటే కేవలం రాయటం మాత్రమే తెలిసిన కవి ప్రపంచంలో ఎంత కుళ్ళుందని ఏమాత్రం తెలియని కవి తనకి వచ్చిన భాషలో తనకి నచ్చిన భావాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయే కవి ప్రపంచం వైపు ఒక్కసారి కూడా సారించి చూసి దాని లోతుపా ఏమాత్రం తెలుసుకోలేని కవి సహజంగా కవులు కళాకారులకి పసిపిల్లల మనస్తత్వం ఉంటుంది మహాకవుల దగ్గర నుంచి ఈరోజే కలం పట్టి తలెత్తిన అభ్యుదయ కవిదాకా వర్ధమాన కవిదాకా మనం రాసిన దేన్నైనా ఎదుటి మన మనసు చాలా ఆనందిస్తుంది అది సహజం ఎవరో కొందరు జితేంద్రియులకు తప్ప చాలా కష్టమైన విషయం ఈ కవి సామాన్యమైన కవి గనక వాణినాథం ఆయన కవిత్వాన్ని ఎవరైనా మెచ్చుకుంటే చాలా పొంగిపోతాడనమాట ఎవరైనా ఒక వేదిక సన్మానించి ఒక సెల్వ కప్పి ఈ కవి ఇంద్రుడు చంద్రుడు అని పొగిడితే ఉప్పొంగిపోయి ఇంటికి భార్యకి చెప్పుకుని మురిసిపోయే మనస్తత్వం గల ఒక సాదా సీదా మధ్యతరగతి కవి ఆయన ఆయన భార్య పాత్ర దిగువ మంచి తరగతి కుటుంబానికి ప్రతీక జానకి తన భర్త గొప్పతనాన్ని ఒక పక్క ఒప్పుకుంటూ ఒక పక్క గొప్పతనానికి ఆనందిస్తూనే మరోపక్క వాళ్ళ దారిద్యానికి వాళ్ళ దైన్యస్థితికి కుంగిపోతూ ఆ మాట ఎవ్వరికీ పరాయ వాళ్ళకి తన కన్న తండ్రితో కూడా చెప్పుకోకుండా ఒక రకమైన దాపరికంలో తమ కుటుంబాన్ని నుంచి తాము వాయినే బతుకుతున్నామని ఒక భ్రమలో పది ఉంచాలని ప్రయత్నించే పాత్ర వాణినాథం భార్య జానక పాత్ర అటువంటి జానకులు మనకి ప్రతి రెండేళ్లలో ఒక ఇంట్లో తప్పకుండా కనిపిస్తారు మరో ముఖ్యమైన పాత్ర గంపశంకరయ్య ఈయన సన్మానకర్త ఆయన వృత్తేదన్నమాట ఈనాటికి కూడా మనం చూస్తూ ఉంటాం ఈనాటికి ఇంకా పెరిగిపోయారూడా ఇటువంటి సన్మానకర్తలు ఎవరినో అటువంటి కండూత్తు వ్యక్తిని సన్మానించి తద్వారా వాళ్ళు లబ్ధి పొందే మనుషులు అనమాట భవల్పటి రాధాకృష్ణ గారు చెప్తారు యాభై ఏళ్ళ ఒక వ్యక్తి ఉండేవాడట ఇలాగ కేవలం సన్మానాలు చేసి బతికే మనిషి ఆయన ఒక పాంప్లెట్ ఒక పత్రిక అచ్చుగుద్దించి దాంట్లో దండతో సన్మానమైతే ఎంత దండ ప్లస్ శాలువా ఎంత దండా ప్లస్ శాలువా ప్లస్ సన్మాన పత్రం అయితే ఎంత అని ఒక కరపత్రం అచ్చుగుద్దే అందరికి పంపించి అలా సన్మానాలు చేసి దాంట్లో ఐదో పదో మిగుల్చుకోవాలట ఆయన చూసిన తర్వాత అటువంటి పాత్రను పెట్టాను అన్నారు రాధాకృష్ణ గారావు సార్ నాతో గంపశంకరయ్య పాత్ర ఈ నాటకాన్ని నడిపించే అతి ప్రధానమైన పాత్రలో అదొకటి అదేవిధంగా ఆ ఊరికి సజీవ దూరశ్రవణ యంత్రం వాడు భైరవమూర్తి చైర్మన్ గారింట్లో పెళ్లి తుమ్మిన కుక్క తగ్గిన వెనువెంటనే ఆ వార్త ఊరంతా ప్రచారం చేసే ఒక సాధనం ఈ భైరవమూర్తి పాత్ర ఈ పాత్ర చెప్పిన ఒక చిన్న మాట వల్లే ఈ కథ నడుస్తుంది ఈ కథలోని ద్వితీయ భాగం అదేవిధంగా తన మాటకి చేసే పనికి ఎవరూ ఎదురు చెప్పడానికి ఒప్పుకొని రాజకీయ నాయకుడు ఈ పాత్ర చైర్మన్ జానతారావు గంగాజలం ఇటువంటి అనేకమైన విలక్షణమైన పాత్రలు గల నాటకం ఈ కీర్తిశేషుల నాటకంలో ఇటువంటి అందమైన పాత్రలు ఇన్ని ఉండగా వీటన్నిటి మధ్య మగుటాయమానమైన పాత్ర ముడాది పాత్ర అది గిరీశం పాత్ర ఎంత పాత్ర కన్యాశుల్క నాటకంలో ఈ కీర్తిశేషుల నాటకంలో మురారి పాత్ర అంతా ఔత్యం గల పాత్ర అంతటి ఉదాత్తమైన పాత్ర మురారి మహానటుడు మేధావి జీవితాన్ని కాచి పడబోసిన వ్యక్తి నదే మొహం స్వార్థ చింతన ఏమిటో బాగా చూడగలిగిన వ్యక్తి ప్రపంచంలో కుళ్ళుని మరొక కోణ నుంచి చూసి ఆకలింపు చేసుకోగలిగిన వ్యక్తి మురారి ఈ నాటకంలో మురారి మాట్లాడే ప్రతి మాట ఒక వార్త ప్రతి పలుకు ఒక చోడక సమాజానికి అంత అందంగా దీంట్లో బమటపాటి గారు డైలాగ్ రాయటం జరిగింది దొడ్లో ఉన్న చెట్టుకు చెంపే నీళ్ళైనా పొయ్యకుండా ఆ చెట్టు కింద కూర్చున్న పళ్ళ కోసం రొట్టెలేసే దేశమేది అంటాడు మూడారోట అంటే మనం ఏమాత్రం కష్టపడకుండా మన చేతికి రెడీమేడ్గా అన్నీ వచ్చేయాలని ఆశించే మనస్తత్వం మనలో చాలామందికి ఉంటుంది ఈ సమాజంలో ఉన్న ఆ బ్యాడ్ క్వాలిటీని ఈ విధంగా ఈడేల చెప్పాడు మురారి ఈ దేశంలో కవులు కళాకారులు బతుకున్ను చస్తారు సత్యాక మా దయ్య ఉంటే తిరిగి బతుకుతారు అంటాడు చోట మురారి నిజమే ఈ దేశంలో ఈ దేశంలోనే కాదు చాలా దేశాల్లో అనుకుంటు కవులకి కళాకారులకి ఆదరణ బాగా తక్కువ అది ప్రజలు వాళ్ళు దయచూపితేనే జరుగుతుంది వాళ్ళు ఆకరిస్తే కవులు కళాకారులు మాడిపోయేదశ అలాగే ఒకచోట ఈయన మురారి మా అన్నయ్యని పరిచయం చేస్తాడు వాణి నాథన్ కవి అంటే ఆ వచ్చిన మురారి గారు ఆ మధ్య ఆశ్చర్యంగా అంటే అప్పుడు మురారి అంటాడు పోయారన్నారు కదూ లేదండి డాక్టర్లకి లంచాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోయాయి అని చేత నువ్వు చావడానికి వెళ్ళి బతుకుని పంపించేశారు అంటాడు మురారి అది వైద్య వ్యవస్థ మీద ఒక చురక లాంటిది అది అదేవిధంగా ఈ వాణి నాథం ఒక అద్భుతమైన గ్రంథరాజ్యాన్ని అకుంఠతమైన కృషితో తయారు చేస్తే దాన్ని ఈ గంపశంకరయ్య అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించి ఒక పబ్లిషర్కి పాతి రూపాయలు అమ్మించేయాలన్న ప్రయత్నం ప్రారంభిస్తాడు బేరసారాల తర్వాత చివరికి యాభై రూపాయలు కుదురుతుంది దానికి ఒక అగ్రిమెంట్ టైప్ చేయించుకుని తీసుకొచ్చి దాని సంతకం చేసి సాక్షి సంతకాల కోసం పక్కన వెతుకుతూ ఉంటే మురారికి కనిపిస్తాడు మురారిన అయ్యా మీరు కూడా పెట్టడం సంతకం మురారి గంప సంకరాన్ని అందిస్తున్న కాదని ఆ పక్కకి వెళ్ళి అక్కడ ఉన్న కత్తితో తన బొటను వేలు కోసుకుని ఆ రక్తంతో సంతకం పెట్టపోతాడు అగ్రిమెంట్ మీద అప్పుడు అడుగుతారు ఈ అన్యాయం రక్తంతో సంతకం ఏమిటండి అప్పుడు మురారి అంటాడు పాటు అహోరాత్రుడు అకుంఠితమైన దీక్షతో నా భాష నా ప్రజలు అని శ్రమించి శాశ్వతంగా నిలిచిపోయే గ్రంథాన్ని రాస్తే దాన్ని సమూలంగా యాభై రూపాయలు కొనేసిన అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సింది సిరాతో కాదు శంకరాయ్య గారు రక్తంతో అని కవి పడే తపన కవి పడే వేదన్ని వర్ణిస్తాడు మురారి అక్కడ బాధాతప్త హృదయంతో రక్తంతోనే సంతకం పెట్టాలి అంటాడు మురారి ఇందాక అనుకున్నాం మధ్యతరగతి కుటుంబానికి కుటుంబంలో ఉండే స్త్రీకి ప్రతీక జానకి పాత్ర అని జానకి తండ్రి ఆ రోజు శనివారం అదృష్టవశాత్తు శనివారం తండ్రి భోంచేయుడు అని జానకి తెలుసు దానికి లేవు డబ్బా మొత్తం బోర్లించిన ఒక పది పన్నెండు బియ్యపు గింజలు మాత్రమే దొరుకుతాయి వంటకి సరిపోదు అటువంటి పరిస్థితుల్లో భర్తను బతమవుతుందనమాట ఎలాగైనా సరే వెళ్ళి ఒక రెండు అరటిపట్లు తెచ్చి పెట్టండి నాన్నకి వాడు శనివారం వాళ్ళు తిని పడుకుంటారు తండ్రి చూస్తాడు తన అల్లుడు బయటికి వెళ్ళడం ఏమిటి వేళప్పుడు బయటికి వెళుతున్నాడు ఏమిటి అల్లుడు అడుగు అని అడుగుతాడు ఏం లేదు వాడు శనివారం కదా అరటిపడి తేవడానికి వెళుతున్నారా అన్న అంటుంది జానకి లేదమ్మా శక్తి లేక శనివారాలకు దండం పెట్టి మానేశాను అన్న తినేస్తాను వడ్డించేయంటాడు ఆయన ఇంట్లో అన్నం లేదు వండటానికి బియ్యం లేదు అటువంటి పరిస్థితుల్లో మురారు వస్తాడు మామగారు మీరు మా ఇంట్లో ఈరోజు బోన్ చేయకూడదండి అంటాడు ఇం చేత అంటాడు మామగారు మాకు మైలొచ్చిందండి అంటాడు అటు అయ్యో ఎవరు అని అడుగుతాడు మామగారు పోయింది ఎవరైతే వచ్చింది మైల అని చేత మా ఇంట్లో భోజనం చేయడానికి వీలు లేదు అంటాడు మురారి ఇటువంటి సమయస్ఫూర్తిగల సంభాషణలు ఎన్నో చెప్తాడు మురారి అంటే రచయిత ఆ విధంగా స్పందించి కీర్తిశేష నాటకం అంటే గుర్తొచ్చే ఒక అద్భుతమైన సంభాషణ ఒక సలులకి ఒకటి ఉంది మురారిది చాలామంది నాటక ప్రియులకి చాలా ఇష్టమైన డైలాగులు అవుగో వినరా చప్పట్లు ఆ ధ్వని తరంగాలే కదరా ఆ కలిగొన్న కళాజీవికి పరమాణాలు ఆ ఉత్సాహ ప్రకటనమే కదరా కళాకారుణ్ణి విర్రెత్తి ఏకైక సంఘటన వాటి ముందు కరిగిపోకుండా ఎలా నిలబడ్డం ఎంఏ చదువుతూ కాలేజీలో మొదటిసారి నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే ఈ ఉత్సాహమే నన్ను ఆకాశానికి తీశాయి ఆంధ్ర నాటక రంగంలో నూతన తార వెళ్లిచిందన్నారు మళ్లీ ఆడాను మళ్ళీ ఆడాను సృష్టించిపోతున్న నాటక నా నాటను అమృతం అన్నారు నా మీద పద్యాలు రాశాడు రా బిరుదులిచ్చారు సన్మానాలు చేశారు పరిషత్తుల్లో నాటకం ఆడాను వెళ్లిన బ్రతి చోటికి వెంటాడాయి రా ఈ చప్పట్లు నాటక రంగాన్ని ముద్దుబిడ్డ కడోద్ధరానికి నడుం మీద పద్యాలు కవితలు రాశారు చివరికి ఎమే పోయింది ఊళ్ళు పొగరన్నారు ఏం ఖర్చు పెడుతున్నారా అని అడగకుండా డబ్బిచ్చే నాన్న చచ్చిపోయాడు కానీ నాటకాపేక్ష మాత్రం పోల మొహానికి రంగు కొనుక్కోడానికి డబ్బులు లేక వీధిలో నిలబడి చేయి రాబతే తమ్ముడు చప్పట్లు కొట్టిన చేతుల్లోంచి రాగి కాని రాలేదురా గారడీ రాయి చప్పట్లు ఎండమాములు రాయి నిండునవ్వులు అని ఒక రకమైన జ్ఞానబోధ చేస్తాడు మురారి తన తమ్ముడికి అంటే నువ్వు కళ్ళతో చూసేది ప్రతిదీ సత్యం కాదు చప్పటిని గుర్తుంటే వాళ్ళు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నారని అనుకోవద్దు వాళ్ళ స్వార్థ చింతనతో చేస్తున్నారు ఆ నిజానికి నువ్వు అవసరంలో ఈ వ్యక్తులు ఏ నీకు సహాయంకి రాడు అందులో నీ దప్పిక తీర్చే నీళ్లుంటాయని భ్రమపడద్దు అని మురారి నచ్చ చెప్తాడు తన తమ్ముడికి అదేవిధంగా మరొక చోట అమ్మను గురించి ఒక అద్భుతమైన డైలాగు ఉంది వాణీనాథం కాఫీ తాగమంటాడు అన్నయ్యని కాఫీ రేపు తాగుతానురా అంటాడు మురారి ఏం రేపటి విశేషం ఏమిటో అంటాడు వాణినాథం రేపు రేపు నా పుట్టినరోజురా ఎలా మర్చిపోగలంరా ఆ రోజుని పుట్టినరోజు కదా ఆయన అమ్మ ఎంతో బతి మాలింది నేను ససేమరా వీల్లేదన్నాను మా నాయన కదూ తలంటుకోరా పుట్టినరోజు నాడు తలంటుకుంటే ఆయుష్ పెరుగుతుందిరా అని గడ్డం పట్టుకుని కన్నీళ్ళు ఎట్టుకుంది అమ్మ నేను కాఫీ ఇస్తే తాళంటుకుంటాను అన్నాను అమ్మ ఎంతో సంబరపడిపోయింది నన్ను ఎత్తుకుని ముద్దెట్టి కాఫీ కలపడానికి వంటగదిలోకి వెళ్ళింది పువ్వు నుంచి పాలగీన దిబ్బుతుంటే అమ్మ చీరంటుకుంది అమ్మ చీరంటుకుందిరా నా పాడు కాఫీ మూలాన్ని చీరతో పాటు మనిషి అంటుకుపోయింది మురారి మురారి అని పిలిచింది కాలిపోతున్న అమ్మ దగ్గరికి పరుగు పరుగును వెళ్ళాను ముందు ముందు కాఫీ కలుపుకు తాగునాయనా అని చెప్పి కన్ను మూసిందిరా కన్న తల్లి అందుకే కాఫీ రేపు తాగుతానురా అంటాడు ఒక చోట మొరారి దాంట్లో తల్లి కొడుకుల మధ్య ఉండే ఒక అనుబంధాన్ని చాలా అందంగా వర్ణించారు రచయిత ఈ విధంగా ఈ కీర్తిష్ల నాటకంలో ప్రతి అక్షరం ఒక ఆణిముత్యమే ప్రతి సంభాషణ ఒక మణిరత్నమే ఎన్నో విలక్షణాన్ని పాత్రలు ఉన్నాయో అంతటి అద్భుతమైన సాహిత్యం కూడా ఉంది ఈ నాటకంలో కొన్ని నాటకాలు కేవలం చదవడానికి మాత్రమే బాగుంటాయి కొన్ని నాటకాలు కేవలం చూడడానికి మాత్రమే బాగుంటాయి అటు చదవడానికి ఇటు చూడడానికి కూడా చాలా అందంగా ఉండే నాటకం ఈ కీర్తి శేషుల నాటకం ఈ నాటకంలో ఇందాక మనం అనుకున్న ఈ సజీవ దూరశ్రవణ యంత్రం భైరవమూర్తి చిన్న తప్పిదం వల్ల కవి వాణినాథన్ గారు చచ్చిపోతారన్న వార్త ఆ ఊళ్ళో ంది ఆ ఊరి చైర్మన్ తన మనుషుల్ని వెంటేసుకుని వచ్చి ఎలాగో చచ్చిపోతాడు కాబట్టి ఆయన శిలా విగ్రహాన్ని ఆ ఊళ్ళో పాతిపెట్టి తద్వారా తను పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తాడు అదే మాట చెప్తాడు అక్కడ సభికుల నలుగురికి ఈ రోపు వాణి నాగ ఆరోగ్యం కుదుటబడి మామూలు మనిషి లేచి నిలబడతాడు అది జనం భరించలేరు పక్క మంత్రి గారికి చెప్పేసాం విగ్రహం రెడీ ఈరోజు మీరు లేచి కూర్చొని మీరు మా పరువు చచ్చిపోతుంది అంచే చెప్పి దయచేసి మీరు మా కోసం ఒక్కసారి చచ్చిపోవాలి అని అందరూ ప్రాధాయపడతారు ఇది ఒక రకమైన ప్యారడీ ఇది ఒక రకమైన వ్యంగ్యం సమాజం పట్ల ఓ సువకిది అతను ముందుకొస్తారు కత్తి దూసి అప్పుడు మొరారు అడ్డుపడతాడు అడ్డుపడి అతను మాట్లాడే ఒక ఐదు నిమిషాల సంభాషణలో కవి యొక్క ఏమిటి కవి ఎటువంటి మనిషి అని ఈ చైర్మన్ జనతారావుకి మిగతా సభ్యులకి తెలిసి వాడు చేస్తున్న తప్పేమిటో తెలుసుకుని కవిని చంపకూడదని నిర్ధారించుకుని ఎలాగో కత్తి దూశాం గనక తమ పట్ల వాగ్బాణాలను సంధించిన ఈ మురారనే వ్యక్తి తమ పట్ల ఏమాత్రం గౌరవభావాన్ని ప్రదర్శించకుండా తిరస్కార భావాన్ని చూపించిన ఈ మురారిని చంపేసి కవిగారిని అక్కడ నిలబెట్టి ఘన సత్కారం చేద్దాం అని ఉవ్వెత్తున లేచిన ప్రజావాహిని ముందుకి ఈ మురారిని తోసేసి చేతులు దూరుపుకుంటారు చైర్మన్ తదితరులు ఆ విధంగా సమాజం తనను ప్రశ్నించే వ్యక్తిని దూరం చేస్తుంది తమను ప్రశ్నించే వ్యక్తిని భరించలేదు సమాజం అని కవి ఆ నాటకంలో చెప్పడం జరిగింది అందులో ఉన్న పాత్రల యొక్క విశిష్టత వల్ల అందులో ఉన్న సంభాషణల యొక్క ఉన్నతమైన శైలి వల్ల నేను నా చిన్నతనంలో ఈ నాటకాన్ని చూసినప్పుడు పాత్రధారులు ప్రదర్శించినీర్తిశేషులు నా మనసులో ముద్రించుకుపోయిన నాటకం నాకు బాగా నచ్చిన నాటకం మీరు ఇంతవరకు నాకు నచ్చిన తెలుగు నాటకం అంటూ శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారి కీర్తిశేషులు నాటకం గురించి ప్రముఖ రచయిత సినీ దర్శకులు జంజాల గారు చెప్పిన విశేషాలు విన్నారు రెండు వేల ప్రసారమైన కార్యక్రమం ఇది